చెప్ప స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోడతుడా సర శక్తిమంతుడా జీవం గల దేవానికి వంద స్తోత్రంలోనైనా ఇచ్చిన సాయంకాలంలో దినం బట్టి నీకే స్తోత్రం నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికి వందనాను పొద్దున్న నుంచి రాత్రి మమ్మల్ని కాచి కాపాడి సజ్జలెకల్లో పెట్టిన దేవా నీకే స్తోత్రంలో లెక్కన వందనారు ప్రభా మాకు తోడైన దేవానికి వంద నాలుగు ప్రభా ఈ రాత్రి కాలంలో ఇద్దరు ముక్కున్న నమ్మట అక్కడ ఉంటాన ప్రభా మా మధ్యలో ఉన్న దేవాని ఇకే స్తోత్రం నైనా ఇచ్చిన దాన్నితను బట్టి నీకు కోట్లాది వందల స్తోత్రంలో చెల్లిస్తాం నాయనా వచ్చిన పతకబిడ్డన ఆశీర్వాదం పొందును కాక తండ్రిని ఇకే స్తోత్రం నాయనా ఎంతమంది ఇంకా రాలేదో ప్రభా తొందరగా వాళ్ళని ఇసు ప్రభ నడిపించడు దేవాళ్ళకున్న ఆటంకాలను తొలగించడు దేవా రానే బిడ్డలు ఇంకెంతమంది సేవలో వాడబడుతుడో ప్రభా అభిషేకించే సేవలో బలంగా మీరు వాడుకోండినైనా వాళ్ళని దీవించండినైనా ఆశీర్వదించండినైనా నూరెట్లు ఫలింప చేయండి తండ్రి నీకు స్తోత్రంలోనైనా ఈ రాత్రి కాలం మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కొట్టాది వందనాలు అయినా తండ్రి వాకి చేత ప్రతిదినం మీరు మాటలో మాట్లాడుతున్నారు ప్రభా అందుని బట్టి నీకు వందనం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా ప్రోత్సాహిస్తున్న తండ్రి నీకు వందనాలు తండ్రి నీకే స్తోత్రం నాయనా ఈ ధన్యత అనేక మందికి కలిగ చేయండి తండ్రి వాళ్ళందరినీ సంధి కోసం సహాయపడ్డండి దేవ పతొక్క బిడితో మీరు మాట్లాడండి నాయన నువ్వు జీవం గల తండ్రి ప్రభా నిజీవమైన వాకు ఎంత బలపరుస్తున్నారు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిసం పాత్రకాల మీరు మాతో మాట్లాడండి ఆయన తండ్రి నీకే స్తోత్రం రాకడైతే త్వరలో ఉంది మేము పరిశుద్ధ పరచబడాలా ప్రభా అతి పరిశుద్ధమే జీవన శక్తి మాకు దయచండి వాకిం చేత శుద్ధీకరింపబడును కాక దేవా నీకే స్తోత్రంలోనే ఆయన పాటల ధర మై పొందండి వాకం చేత మీరు మాతో మాట్లాడి పథకమైమా నీకే చెల్లిస్తూ నదడనేసి కృసి మడి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ సిస్టర్ పాట పాడతా తండ్రిగా తిగా నిన్ను ఎల్ పూరుతో గాలి గానే తండ్రిగా తుడిగా తండ్రిగా పరలోకంలో అయినా ఇహలోకంలో అయినా ఆహా పరలోకంలో అయినా నీవు అడుగు వాటిని నీకు ఇచ్చే నీ తండ్రి నీవు అడుగు వాటిని నీకు ఇచ్చే నీ తండ్రి ఏసయ్యా కేసయ్యాసయ్యా ఏసయ్యా నిన్ను మరమకాయ బాయక నీతో ఉంటాడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు ఈ రెప్పునందుండి నీవు ప్రార్థన చేరాక్కునందు ప్రార్థన చేయ విశాల నీకు ఉత్తరమించు విశాల నీకు ఉత్తర ఏసయ్యా ఏసయ్యా నిన్ను మన నీతో ఉన్నాడు ఎల్లప్పుడు నీతో ఉంటాడు ఇదే మొదలుకొని నీ రాగపోకలయందు ఇదే మొదలుకొని నీ రాగపోకలయందు నిరంతరము నిన్ను కాపాడను నిరంతరము ఏసయ్యా ఏసయ్యా మరవకాయ నీతో ఉన్నాడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు నీవు తింగిలు కాలేవు నీవు ఒంటరి కాలేవు చేసే నీ తండ్రిగా వేసే స్నేహితుడిగా ఎల్లప్పుడు చార్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను ప్రైజన్ రావు బ్రదర్ సిస్టర్ ప్రైజ్ రాడు ఇప్పుడు ఏమంటారు ప్రియాంక చెప్తున్నారు సిస్టర్ చెప్పొచ్చా చెప్పమనండి బ్రదర్ అది మొన్న మిస్ అయితుందంట సరే వస్తుంది సరే అందరికీ ప్రైజ్లాడు నేనే చెప్తా మనకు కొంచెం మళ్ళా జరిగే ఇంక ముందు అవుతుంది దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చిందనుకు దేవునికి ముఖ్యంగా ఉందనాలు చెప్పుకుందాం ఎందుకంటే ఈ సమయం ఎంతోమంది పొందుకోలేకపోతురు దండతను ఎంతోమంది పొందుకోలేకపోతున్నారు ఇప్పుడు మనకి ఇచ్చింది కాబట్టి దేవునికి ఉందనల్ చెల్లిద్దాం మనం ఏమి ఇచ్చినా అనే ఒక మనం తీర్చుకోలేం మన జీవితాలు సమర్పించుకొని ఎంతమంది అయితే నశించారో మన బాధ్యత ఎంతమంది అయితే బంధకాలతోటిరో విడిపించడం మన బాధ్యత చూడండి ఇక్కడ ఈ రోజు నేను పోయే మెసేజ్ ఏంటంటే ఒక యజమానుడు ఎట్లా ఉండు ఒక దాసు కోసం ఎట్లా ప్రయాస పడుతుండ్రు కదా నువ్వు పొందుకున్న పవర్స్ అన్ని నీ పొందుకున్న మేళ్ళన్ని పొందుకున్న నీకు దేవుని ఆత్మ ఎటు ఉంది నీ దగ్గర ఉందా పనిచేస్తుందా నీకు విశ్వాసం ఉందా లేదా అనేది మనం చూసుకుందాం ఈరోజు సరే మన మార్గం చూసుకుందాం లూకాస్ వార్త ఏడో ధ్యామ్ రెండు నుంచి మనం చూసుకుందాం లూకాస్ వార్త ఏడో ధ్యామ్ రెండో వచనం చూసుకుందాం సరే ఫస్ట్ నుంచే చూసుకుందాం తన మాటలు వినిపించిన తర్వాత తర్వాత చూడండి ఇక్కడ ఏసు దగ్గర ఒక క్లారిటీ ఉంటది ఏం క్లారిటీ అంటే ఏది చేసినా నన్ను సంపూర్తిగా చేసాయన దాన్ని ఎక్కడా మధ్యలో వదిలేసి పోడు సపోజ్ ఇప్పుడు జనాలకి ఒక మెసేజ్ చెప్పాలన్నా ఒకరికి విడుదల చేయాలన్నా కొరికి ఏమన్నా డౌట్ క్లారిఫై చేయాలన్నా ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా ఏం ఆయన సంపూర్తిగా చేసాడంట ఎక్కడా మిస్టేక్ కాకుండా ఎక్కడా తక్కువ చేయకుండా ఎంతమంది జనాల వెయిట్ చేసినా కూడా ఆయన ఏ బోధల ఎక్కడైతే ఏ పని మీద అయితే ఉన్నాడో అది కంప్లీట్గా చేసుకున్న వారికి దానికి మధ్యలో ఆపలేడంట మనం కూడా ఆయన గుణగణాలు మనం కలిగి ఉంటే ఆయన పోలికను మనం పోలి నడుచుకుంటే మనం ఉంటున్నాం మన తొందరపాటు మన దగ్గర ఏమైనా ఉందా మనం అడవిడిక చేస్తున్నామా ముఖ్యంగా దేవుని విషయాల్లో మాత్రం అడావిడి చేయడానికి అసలేం వేయలేదండి ఎందుకంటే నిదానమే ప్రధానం అంటారు కదా ఇంకోటి ఏంటంటే ఆయన నెమ్మది దేవుడు స్వస్థకర్త ఏమంటారు స్వస్థపరిచే దేవుడు ఆయన సృష్టికర్త కదా సృష్టిని సృష్టిన సృష్టికర్త దగ్గర మనం ఆయన గుణగణాలు మనం కలిగి లాభం లేదు కదా ఏమంటుంది ఇక్కడ ఆయన ఆయన మాటలన్నీ సంపూర్తిగా చెప్పేసినట్ట మనుషులకి జనాలకి ఎక్కడ ఎవరికి ఏం డౌట్ ఉందో ఎక్కడ ఏమి ఎవరికి ఏ అవసరం ఉందో అదే మనం సేవ విషయాల్లో కూడా మనం ఏమైనా తొందరపాటు చేస్తున్నామా పోవాలి పోవాలి పోవాలి పోవాలని ఏమైనా చేస్తున్నామా ఏముంటుంది ఒక రోజులా జస్ట్ ఒక ఇందు ఒక గంట మూడు గంట చలో రెండు గంటలో ఒక మూడు గంటలో ఉంటుంది ప్రేయర్ మనం ప్రయాణానికి ఒక గంట పడుతుండవచ్చు కానీ తొందరపాటు ఏమైనా చేస్తున్నామా మనము అడ్డబడి ఏమైనా చేస్తున్నామా మనము నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా అంటుండే చూడండి సంపూర్తిగా ఆయన తన మాటలన్నీ జనాలకు వివరించి తర్వాత ఏమైతే చూడండి రెండవ చనంలో ఇక్కడ చూడండి ఒక గుణగణాలు ఎట్లా ఉన్నాయి ఒక దాడు ఒక ఏమంటారు ఒక ఏమంటారు ఒక పెద్ద మనిషికి మన చెప్ చదు శతాధిపతికి ఒక శతాధిపతికి ప్రియుడైనా దాసుడు ఒకడు రోగి అయి రోగి చావ సిద్ధమై ఉండేను చావ సిద్ధమై ఉండేను చూడండి ఒక శతాధిపతికి ప్రియుడైన ఒక దాసుడు ఉండెను రోగ చావ సిద్ధమై ఉండే చూడండి దానికి సచిపోయినంత రోగం వచ్చిందంట ఎవరికి దాసునికి ఆయన దగ్గర ఆయన కూడా దాసుడు మత్స్సు మందుడు తెలుసా మత్స్సు మందు కూడా ఇక్కడ ఈ మనిషికి కోసం భయపడ ఏంటంటే ఈ యొక్క శతాధిపతి ఎసుంటి గుణగణాలు కలిగి క్యారెక్టర్ ఉంది ఈయనకి ఎసొంటి ప్రేమ ఉంది కదా మనకుందా ఈరో నమ్ముకున్న మనకి ఎవరికైనా లేదా ఇప్పుడు ప్రతి ఒక్కరైనా సరే ఎవరైనా సరే చూసుకోవాలి మనల్ని మనం పరిచించుకోవాలంట ఫస్ట్ ఎదుటం కోసం కాదు ఎదుటం కోసం తప్పు చెప్పడం కాకుండా మనల్ని మనం సరి చేసుకుంటే మనం వెళ్ళే దారంతా మనకు సరళంగా ఉండదంట ఫ్రీ ఉంటదంట ఎరుకు మార్గం ఏముండదంట తెలుసా ఎందుకంటే మనం మనము తప్పుదారులు నడిచాం అనుకో ఎట్లా ప్రకటించగలుగుతాం ఎట్లా మనం ఇది వితరులకు విడుదల చేయగలుగుతాం కదా అందుకే చూడండి ఒక సితాధిపతికి ఎసుడు మనిషి కలిగి కదా ఆ పని మనిషి అంటే ఎసుంట ప్రియుడు అన్నాడు అంట మనం మనం కూడా ఏశ చాలా ప్రేమైన వాళ్ళం కదా మనం ఇతరులను ప్రేమిస్తున్నామా వాళ్ళకి రోగం వస్తే వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళకి కష్టం వస్తే మనం అంత మనం ఏమన్నా చేస్తున్నామా ఒక పని కోసం ఎంత అయినా కష్టపడుతున్నాడో చూస్తుంటే నాకు అనిపించింది ఈ రోజులలో ఎవరైనా ఉన్నారా ప్రభు ఎట్లా ఇంత భారంగా ఎవరు ఉన్నారా అనిపిస్తుంది నాకు తెలుసా ఎవరు లేరండి ఏశ నమ్ముకున్న కూడా ఇంత ప్రేమ ఉండదు ఎందుకంటే ఏ టైం అయిపోతుంది లేక ఇవ్వరు చూద్దాం అందుకే అంటు లేరు కాబట్టి ఇక్కడ రాయబడ్డది అంటున్నాయని కలిగి ఉండాలి అంటున్నాయన కదా ఏమి జ్వర చేపడే కొంచెం మిస్టేక్ అయిందంటే అప్పుడే అనే సర్ముగానికి ఏమైనా కొంచెం మిస్టేక్ అయితే అప్పుడే చెప్పే సర్ముగాన్ని భరించుకోండి సమాధానం కలిగి ఓపిక ఓపిక చాలా అవసరం అంటున్నాయన చూడండి ఇక్కడ శతాధిపతికి ఎసోటి గుణగణం కలిగి ఉంది నమ్ముకున్న బిడ్డలకి ఎసోటి గుణగుణగం ఉన్నది మరి ఆయన పోలిక రావాలంటే ఎట్లా వస్తుందన్న పోలిక సేవ చేసి వస్తుందా వేరే చేసి వస్తుందా మొత్తమైన గుణం మొత్తం కలిగి అంటే ఈ వాక్యం పట్టుకొని నడవాలా ఈ వాక్యం ఎట్లా ఉందో ఆయన ఆయన మాట ఏం సెలవీస్తుండో ఆయన మాట ప్రకారం నడిస్తే అప్పుడైనా క్యారెక్టర్ మనకు వస్తుంది చూడండి ఇక్కడ శతాధిపతికి ఏమున్నది ఏం సంగతి అసలుధిపతి శతాధిపతి విని ఆయన వచ్చి ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని తన దాసుని స్వస్థపరచవాలనని ఆయన నువ్వు వేడుకుంటావుల పెద్దలను చూడండి స్వసపర్శ నీకు ఏం చేసి కొంతమంది నువ్వు పంపించండు మరి అంత మంది ఉన్నారు ఆయన దగ్గర మరి ఈ దాసుని కోసం అంత ప్రయాసాల్సిన అవసరం ఏముంది చెప్పండి కదా అంత అవసరం ఏముంది కదా మన దాసుడు ఎంత ఇష్టమైన ఎంత నమ్మకంగా ఉంటాడో ఆయన నమ్ముకున్నా మనం కూడా దాసులమే ఎప్పటికీ మనం ఆయన దగ్గర యజమానులంగాలేము ఎప్పటికీ ఆయన దగ్గర మనం దాసులమే తన బిడ్డలమే కదా ఇప్పుడు ఉన్నారా ఇట్లా ఆయన నమ్ముకున్న సేవకులు ఇట్లా ఉన్నారా ఎవరన్నా కదా దాసులాగా ఎవరైనా ఉన్నారా చూడండి ఆ శతాధిపతి ఆ దాసుని ఆ పనుని ఆ పని మనిషిని ఎంత తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు ఆయనకు బాగాలేదని చెప్పి వేసు కోసం విన్నాడు ఆయన విని ఆయన వచ్చి స్వస్సపరచ చాలు అనుకున్నాడు తెలుసా పెద్దలను పంపిస్తుండడు చూడండి వచ్చి పొందుటకు అతడు యోగ్యుడు చూడండి మేలు పొందుటకు అతడు యోగుడు అంటే అతడు మంచోడు నువ్వు స్వస్థపరిస్తే మంచిగా యోగుడు అంటే హర్త ఉంది హర్త ఉంటేనే ఆటోమేటిక్ విడుదల చేస్తాడు మన మన దృష్టిలో మనం చెడు క్యారెక్టర్ పెట్టుకొని కోపం దృశ్యాలు పెట్టుకొని ఆయన దగ్గర అడిగితే మనకు ఉత్తరం రాదు జవాబు రాదు మనకు స్వస్థ పరిచయలేడు ఎందుకంటే మన మనుషుల ఇప్పుడు కోపం ఉన్నప్పుడు దానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తాం చెప్పండి ఆయన యోగుడు అని చెప్తారు ఆ పెద్దలు వచ్చి ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి ఈశ్వరు దగ్గరికి వచ్చి కదా మన ఈశ్వరు దగ్గర వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అంటే ఆ పన్నుడు ఎంత మంచి కూడా అని సాక్ష్యం ఇస్తారు వాళ్ళు వచ్చి ఈ రోజు కూడా అట్లా సాక్ష్యం ఇవ్వాలనుకోసం దేవ ప్రభు అతడు అతడు మన జనులను మన జనులను ప్రేమించి ప్రేమించి మనకు సమాజ మందిరము సమాజ మందిరము తానే కట్టించనని కట్టించనని ఆయనతో చెప్పి ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది కావున వారితో కూడా వెళ్ళాను వారితో కూడా వెళ్ళాను ఆయన ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు శతాధిపతి శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకి ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ చూడండి ఇంత నిజాయితీ పరుడు ఉన్న ఈ యొక్క చూడండి ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చడానికి నేను అరుణి కాను అంటున్నాను చూడండి అరుణ్ కానప్పుడు మరి దాసుని ఎట్లా పుట్టి చూస్తాపరచడానికి ఆయనకు ఎట్లా ఉంది అంటే ఎక్కడో చిన్న నమ్మకం ఆయనకు ఉంది ప్రాణి దేవుడు క్షమించే దేవుడు కదా ఆయనకు క్షమించే గుణం ఖచ్చితంగా ఉంది ఆయనకు బాగు గుణం ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను వెళ్తా నా మనుషుల నుంచి పంపిస్తా చూడండి ఏమంటు నువ్వున ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాడంటున్నాయన ఒప్పేసుకుంటున్నాయన తెలుసా తర్వాత మీరు మనం కింద చూసుకుంటా పోతే దేవుడే సాక్ష్యం ఇస్తాడు తెలుసా అందుచేత అందుచేత నీ వద్దకు వచ్చేటప్పుడు నీ వద్దకు వచ్చేటప్పుడు పాత్రుడనని పాత్రుడనని నేను ఎంచుకోనలేదు చూడండి అయితే అయితే మాట మాత్రం సెలవి అప్పుడు నా దాసుడు నేను నీ వచ్చ నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను పాత్రుడు గానయ్యా కానీ నువ్వు మాట మాత్రం సెలబివ్వు నా దాసుడు అప్పుడు స్వచ్ఛపరచబడను అంటుడు ఆయన శదాధిపతి కదా ఇంత ప్రేమించే గుణం ఉన్నాక మరి ఆయన ఆయన ఏసు దగ్గరికి ఎందుకు ఆయన ఆయన అక్కడ తెలుసా అని ఇంత తగ్గించుకుంటున్నాను చూడండి ఈ వాక్యం మనందరికి తెలుసు ఎన్నోసార్లు మీరు అందరూ కదా అయినా సరే మన తోటి దేవుడు మాట్లాడుతున్నా అంటే ఇంకా ఎవరమైనా ఉన్నామా ఇట్లా ఇటువంటి గుణ మనకి ఎవరికైనా ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలని చెప్పేసి మనకు తోటి ప్రభుత్వం మాట్లాడుతుంది ఇక్కడ చూడండి నువ్వు ఇంటికి నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్ర కాను అంటుడు ఆయన అయ్యా ఇప్పుడు నెక్స్ట్ నేను సహా లోపడిన చూడండి ఈశ్వాధిపతికి అంట మస్తు అధికారాలు ఉన్నాయంట సహా అంటే మొత్తం అన్నిటికీ అధికారం ఉందంట ఆయనకి కదా లోబడిన వాడను నా చేతి కింద నా చేతి సైనికులు ఉన్నారు నేను ఒకరి పొమ్మంటే పోవును ఒక రమ్మంటే వచ్చను చాలు చాలు చాలు చూడండి నా దగ్గర వస్తున్న మంది సైనికులు ఒక రమ్మంటే వస్తాడు ఒకరి మొమ్మంటే పోతాడు మరి ఒక్క మనిషి కోసం ఎందుకు అంటే ఆయన మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన అందరినీ ఒకటి తీరు ప్రేమిస్తుండడు ఆ కూడా కదా అంతమంది అట్లా ఇష్టంగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ వచ్చిన ఒక్క మనిషికి వచ్చిన ప్రాణాని కోసము ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి అంటే అందరూ ఒకటి తీర్పు ఎనిమిస్తున్నాయన్న నాకు తెలిసి ఎస్ ప్రభుత్వ కలిగిన గురగలాలు ఆయన దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది చూడండి ఒక దాసు మన ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది ఆయనకి ఒక మస్తు మందులు కదా వందల మందులు ఆయన దగ్గర పనుల్లో ఏమి అవసరం ఆయనకి చూడండి నువ్వు నా దాసు మాత్రం స్వచ్ఛపరచువాడు స్వచ్ఛపరచున్నా నువ్వు నా ఇంటికి వచ్చిన పాత్రంగా తగ్గించుకోవడం చాలా అవసరం మనకు తెలుసా తగ్గించుకోలేకపోతే మనం ఏమీ పొందుకోలేమంటున్నాయన అని మనిగి ఉండడం చాలా మంచిది అంటారు ఏమంటరిగా ఏమంటారు తెలుగులో ఒక సామెత ఉంటది అన్ని ఉంటే అన్నిటికీ మంచిదంట కదా ఏమి మనము ఎంత నిమ్మలా ఉంటే ఈశ్వం నమ్మిన ప్రతి ఒక్కరు ఎంత నిమ్మలా ఉంటే అంత మంచిది అంటున్నాయ ఇంకోటి తోటి వారికి ప్రేమించే గుణం లేకపోతే ఎప్పటికీ నా సేవ పలించేది కదా నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని వారిని పంపిన చూడండి మళ్ళా పంపిస్తున్నారని నా దగ్గర మొత్త మందు నేను ఇది చేయాలంటే చేస్తారు ఇది వద్దు అంటే చేయరు అని ఆయనతో చెప్పమంటున్నాడు ఈ మాటలు విని అతని కూర్చి ఆశ్చర్యపడి చూడండి ఏసుపబి ఆశ్చర్యపడు ఆ విని అరే మంచోడు కాడని అన్నాడా దీనికి ఇంత గర్వం అంటే శతాధిపతి ఒక కాడికి మంచోడు లెక్క ఇంచుమించు ఆల్మోస్ట్ ఏసుపబు కలిగిన గుణగాలని ఆయనకు ఉన్నాడు క్షేమించే గుణం ఉన్నప్పుడు అనుభవించడానికి అన్ని వచ్చేస్తాయి ఆయనకి చూడండి ఇక్కడ ఏమంటుండు వేసుకోబే ఆయన కోసం సాక్ష్యం ఇస్తుండ అక్కడ కదా మరి నీ కోసం నా కోసం నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం వేసుకోబ సాక్ష్యం ఇస్తుండ ఈ గుణగణాలు మీకు కలిగి ఉన్నాయని సాక్ష్యం ఇస్తుండ ఎవరైనా ఉన్నారా లేరా ఎవరిని వాళ్ళే సరి చేసుకోవాలి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు అయితే ఎవరిని సరి చేసుకోవాలి ఎవరు మనం సరి చేస్తే మనం సరిగాం మనతోటి దేవుడు మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది మనం చదివితేనే మనకు అర్థమవుతుంది మనము ఆ మేలు పొందుకుంటేనే దాని విలువ మనకు గెలుస్తుంది ఎంతమంది ఇంత చెప్పినా మన బుర్రకి ఎక్కర్లేదు అనుకో అది వేస్ట్ ఒకవేళ ఎక్కినా సరే దాన్ని మనం చదవలేమనుకో అవి ఇంకా వేస్ట్ అందుకే అంటున్నావు నువ్వే చదువు నువ్వే గ్రహించు లేఖనంలో అంటుండే కదా నీ హృదయపూర్వకంగా నువ్వే గ్రహించమంటూ లేఖనంలో ఏముంది ఎక్కడ ఏ సూర్స్లు ఎక్కడ ఏం లోబడ్డది ఆయనకి మనకు అర్థమైపోతుంది కదా ఈ మాట చెప్పాం అక్కడ ఏ శ్రువి కోసం చూసి ఎవరికన్నా ఎవరి కోసం మనం ఆశ్చర్యపడ్డాడు ఆశ్రో చూడండి తన వెంటు చిన్న జనసమూహము వైపు తిరిగి చూడండి ఇక్కడ కొత్త ఇట్లా ఎంత మంచి విషయం చెప్తుంది తన వెంట వచ్చు జనసమూహం చూసి వైపు వైపు తిరిగి తిరిగి ఇస్రాయేల్ లోనే ఆయనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని చూడండి యేసు సాక్ష్యమిస్తుంది కలిసా అక్కడ సిధాధిపతి కోసం ఇంత గొప్ప విశ్వాసము కానీ నువ్వు ఇక్కడ చెప్పు నా దాసుడు బాగుపడతాడు స్వస్థపరచబడతాడు మంచి అవుతాడు అని అంటుంది కానీ అరే ఇంత గర్వమానంటలే చూడండి ఇస్రాల్లో ఎవరికి లేదంటే అశ్వాస్తుంది విశ్వాసం మరి ఏసు ఇక్కడ సాక్ష్యం ఇస్తుండే తెలుసా కదా అందరికీ తెలిసి మనకి ఈ వాక్యం మళ్ళా రిపీట్ చేస్తుండే ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్ ఉంటే మనం చదివి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా చూడండి నీ కోసం నా సాక్ష్యం ఇస్తున్నా ఎక్కడన్నా కళ మాట్లాడుతున్నా వాక్యం మాట్లాడుతున్నా కదా సేవ ద్వారా మాట్లాడుతున్నా కదా ప్రేరు ద్వారా మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నాడు ఎట్లా మన కోసం సపోర్ట్ ఉంటున్నాడు ఆయన మనమే గ్రహించుకోవాలి కదా చూడండి ఎంతో మందులు ఉంటాయి ఆయన ఎంబడానికి మళ్ళీ చూసిందంట చూసి ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరి దగ్గర చూలే అంటున్నాడ తెలుసా కదా ఒక శతాధిపతి కోసము కదా సాక్ష్యమి సాక్ష్యమిస్తున్నాడు కొంచెం వేడంతే విశ్వ కోసం అరే ఫలాని దేవుడు నా దాసుని ముట్టితే బాగా అవుతాడు అక్కడి నుంచే కలి ఆజ్నిస్తే మంచిగా అయిపోతాడు అని ఆయనకు విశ్వాసం ఎట్లా ఉంది అంత గట్టి విశ్వాసము నీ దగ్గర నా దగ్గర ఇప్పుడు ఉందా మన దగ్గర ఉందా అనేది మనమే చూసుకోవాలి విశ్వాసం ఉండనే ఏదైనా ఫలిస్తుంది విశ్వాసం నమ్మకం చాలా అవసరం మనకి కదా ఏసు ఇక దాసుని ఇక్కడ సదాధిపతి కోసం సాక్ష్యం ఇస్తుండే ఆయన మీతో చెప్పు పంపబడిన వారు పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థడై కానుగొని చూడండి ఆయన రాలే ఇక్కడ ఆ మనిషిని జూల్లేడు ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు బాగా చావ ఘోరైన రోగముఖం వచ్చింది ఆయనకి కదా పలాన మనిషి ఇట్లా ఉన్నాడు అని ఏమి తెలియదు ఆయనకి నీ గుణగణం నా గుణగణం నా మనుషులు ఏముందో ఇక్కడ అక్కడ నీ మనుషులు ఏముందో అక్కడ ఎవరి మనుషులు ఏముందో ఆయన తెలుసు ఎవరికి ఏ సమస్య ఉంది అని తెలుసు అడుగుతున్నామా లేదా ఎట్లా అడుగుతున్నాము ఆయన దగ్గర బతిలో అడుగుతున్నామా ఆయన ఫోర్స్ చేస్తున్నామా ఆయన దగ్గర డిమాండ్ చేసి ఏమైనా చేస్తున్నామానని కదా ఎంత దగ్గర మనము ఏమంట తగ్గించుకొని ఉంటే అంతా ఇచ్చిస్తారంట ఈ రోజుల మనుషులు ఇట్లున్నారా నమ్ముకున్న కోసమే చాలా ఇది నీళ్ళ కోసం కానీ కాదు ఎప్పుడు వాక్యం నమ్ముకున్నలే ఇట్లున్నరా అనేది ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాయని మనకి ఎట్లా ఉన్నాం ఎట్లా ఉన్నారు కదా చూడండి వాళ్ళు వచ్చిరంట ఇంటికి పంపబడిన పెద్ద మనుషులు వచ్చిరంట చూసాకలా ఆ దాసులు మంచిగా అయిపోయిండ ఎంత గొప్ప విశ్వాసం చూడండి కానీ మాట మాత్రం సెలివేయ్యా నువ్వు నా ఇంటికి నేను పాత్రను కాను అని తగ్గించుకుంటున్న చూస్తున్నామా ఎంత మంది తగ్గించుకుంటున్నారు ఆయన నమ్ముకున్న పతి ఒక్కరు అయినా సరే ఆయన సేవ చేసే పతొక్కలు అయినా సరే మాకి ప్రకటించే పత ఒక్కరు సరే తగ్గించుకొని ఉన్నారా అన్నిట్లలో ఇంట్లో బయట కానీ ఎక్కడైనా సరే కోపం ఉంటే సేవ అసలే పాలించారు మనకు మేలు అసలే జరిగాయని ఎన్నోసార్లు మన దీని హెచ్చరించ వింటాడు తన కోపం తనకే శత్రువు కోపం ఉంటే ఏది పొందుకోలే మనం దేని దగ్గర తరతరాల మన సమస్యలు అట్లే ఉంటాయి తరతరాల మన రోగాలు అట్లే ఉంటాయి తరతరాలు మన అప్పులు అట్లే ఉంటాయి మనం బాగుపడలేము ఇతర మనము స్వార్థ ప్రకటించలేము ఎందుకు ఆయన గుణగలం మనం కలిగి ఉండాలి ఫస్ట్ కదా అయినా మరి ఇక్కడ చూడండి ఆ పెద్ద మనుషులు ఇంటికి వచ్చిన ఏమైందంట దాసుడు మంచిగా అయిపోయిందంటు చూడలేడు నువ్వు నా ఇంటికి వచ్చినాడు నేను పాత్రడు కానయ్యా నువ్వు అక్కడి నుంచి సెలవి ఆ దాసుడు మంచిగా అయిపోతాడు చాలు అని అంటుండి చూసాడు ఆ గొప్ప విశ్వాసము ఏసుడుకు చాలా నచ్చింది మరి నువ్వు నేను నచ్చాలంటే ఎట్లా ఉండాలి దగ్గర చేసిన ప్రేరుకి ఎండ జవాబు రావాలండి చూడండి ఆ సితాధిపతి అడగంగానే మేలు జరిగిపోయింది అక్కడ టైం తీసుకున్నడే ఆయన ఒక రోజు రెండు రోజులు అది ఎప్పుడు జరిగిందో తెలియదు మరి టైం ఇక్కడ రాయలేరు కానీ నేను అనుకుంటా వెంటనే జరిగింది నేను కదా వెంబడి తన వాకును ఆ దాసుడు మంచిగా అయిపోయింది అనుకుంటున్నా నేను కదా విశ్వాసం అని చాలా అవసరం మనకి ఉచిత గల మంచిగా అయిపోయింది ఆయన వెంటనే వెంటనే ఆయన ఆయన నా ఈయనను ఒక ఊరికి వెళ్ళొచ్చుండగా ఆయన శిష్యులు బహు సమూహమును ఆయనతో కూడా వెళ్ళొచ్చుండేది ఆయన చాలా సార్ సరే మనం ఇంకోటి చూసుకుందాం దీంట్లోనే లూకోస్ వార్త తొమ్మిదో అధ్యాయం చూసుకుందామంటే పదో అధ్యాయం చూసుకుందాం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం లూకోస్ వార్త పదో అధ్యాయం నుంచి చూసుకుందాం మీ మాట వినవాడు మీ మాట వినవాడు మాట వినను నా మాట విననుకరించన్ను నిరాకరించును చూడండి చూడండి ఇక్కడ సాక్షమిస్తుంది ఇక్కడ శిష్యులకు చెప్తుండు ఏమని చెప్తుండంటే మీ మాట ఎవరైతే వింటారో వాళ్ళు నా మాట విన్నట్టు కదా మన దగ్గరకు వచ్చిన సువార్త కానీ మన దగ్గరకు వచ్చిన ఎవరైనా దేవుని సేవకులను కానీ వాళ్ళ మాట మనం వినాల ఫస్ట్ విన్నాక అది మన జీవితంలో ఎట్లా నెరవేర్చుకున్నది మన బాధ్యత చూడండి అది విండనే నీకు రక్షణ వస్తుంది అంటున్నాయన కదా నన్ను నిరాకరించిన వాడు నన్ను నిరాకరించి వాడు పంపిన వారిని నిరాకరించి చూడండి ఆయన ఒప్పుకోలేకపోతే ఆయన పంపిన కూడా ఒప్పుకోలేనట్టే కదా ఆ డెబ్బై మంది శిష్యులు ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి తిరిగి వచ్చి ప్రభువా ప్రభువా కూడామం వలన చూడండి ఇంత గొప్ప విషయం ఇక్కడ ఆయన సర్వాధికారం మనకి ఇచ్చిన ఎన్నోసార్లు మనకు అన్న చర్చని ఉండు కదా వలనే తప్ప నీకు కానీ నాకు కానీ అని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కానీ ఎట్లా లోబడుతున్నాయంటే ఆయన నామం వల్ల బస్ కదా ఇక్కడ చూడండి డెబ్బై మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడొచ్చున్నావని చెప్పగా చూడండి ఆయనకి సాక్ష్యం ఇస్తున్నారు అక్కడ అయ్యా నువ్వు మాకు మంచి చెప్పినావు మాకు అన్ని మాకు లోబడుతున్నాయి అంటే సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చిన ఏదేం వచ్చట ఏదైనా సరే విజయం వస్తుంది నీకు రోగం మీద కానీ దయ్యం మీద కానీ సృష్టి మీద ఏదైనా సరే కదా అది నువ్వు పొందుకొని మనం దాన్ని పాటిస్తున్నామా లేదా కదా మనం మనం మేలు పొందుకుంటున్నాం ఇతరులకు ఎన్ని చేస్తున్నాం మేలు ఇతరులు ఎంత ఎంతమందిని బాగు చేస్తున్నాం ఎంతమంది చువార్థకు నడిపిస్తున్నాం కదా ఆయన మాట వినని వాళ్ళు తన తన బిడ్డల మాట వినడం వాళ్ళు ఆయన మాట వినట్టేనంట మరి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్న పదార్లో చూడండి కదా మళ్ళీ చదువుకో పదారు మీ మాట విని వాడు నా మాట వినుకరించి కదా వచ్చిన ఒక దేవుని బిడ్డల మాట వింటే ఆయన మాట విన్నట్టు ఇక్కడ సాక్ష్యం ఇస్తుండే ఆయన సుష్యుల పంపించి నువ్వు మాట వీళ్ళందరూ విన్నర్ కాబట్టి వీళ్ళు కార్యాలు చేసుకుంటూ ఇక్కడ అని కదా మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని ఇదిగో పాపములు పాములను తెళ్లను ద్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు అన్నిటి మీద అధికారం ఇచ్చిండు ఏముట్టినా సరే దేవి నామంలో ప్రాణం చేస్తే వెళ్ళిపోతుందంటు నేను సాక్షి కదా కదా విశ్వాసం పెట్టుకుంటానంటారు కదా విషయం తిన సరే అది విరుగుడు అయిపోతుందంట అందుకే విశ్వాసం చాలా అవసరం అంటున్నాయన ఆ విశ్వాసం ఉన్నందుకే అక్కడ దాసుడు స్వచ్ఛపరచబడ్డాడు ఆ రోగం పోయింది కదా ఎట్లా అక్కడి నుంచే రోగం పోయింది ఆయన ఇంకా దగ్గరికి వస్తే ఇంకెంత మంచిగా ఉంటున్నావు అక్కడ వచ్చిన వాళ్ళందరూ రక్షణ ఉంటుండే వెంబడే ఇంకా మాట బాధ సెలివియంగానే అక్కడ రోగం పోయింది కదా విశ్వాసం చాలా అవసరం అంటున్నాయన మీకు లోబడుచున్నవని సంతోషింపక సంతోషింపకేకమంది ఇది చాలా అవసరం ఇది రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను చూడండి అయిన నువ్వు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పర్లోక రాయబడి విన్నవని సంతోషించడని వారితో చెప్పాను చూడండి సృష్టి మీద అధికారం ఉన్నదని మనం ఎప్పుడు సంతోషపడదంట మన పేర్లు జీవగంధంలో ఉన్నాయా లేవా దేవిని కా సన్నిధిలో మన పేర్లు ఉన్నా లేవా ఆయన హృదయంలో ఉన్న పేర్లు ఉన్నాయా లేవా చాలా అవసరం తెలుసా అది కదా ఇప్పుడు మనం ఒక పాన్ చేసినామంటే అక్కడ ఏమంటారు డిసిజన్లో మన పేరు ఉంటే మనం జాబి చేసినట్టు మన జీతం వస్తుంది మనం పోతేనే మనం హాజరు పడుతుంది కదా మరి నువ్వు ఇక్కడ ఆయన దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ పొందుకున్నా కూడా అసలు నువ్వు గర్వ పడద్దు అంట అసలే ఎట్లా సంతోషించాలా మరొక పేరు రాయబడి ఉన్నదా లేదా దానికి ఏం సంతోషించాలంట ఎందుకంటే ఏమంటారు ఎంతగా మాత్రం గర్వపడ్డా ఎంత మాత్రం మనం మనం మనం పొగుడుకున్నా సరే అది ఎప్పటికీ పనికిరాదు అంటున్నాయన్న కదా అందుకే ఏమున్నా సరే మన దగ్గర మనం ఎంత పెద్ద సేవ చేసినా సరే ఎంత పెద్ద ఎంత పెద్ద పెద్ద మీద వాక్యం ప్రకటించి సరే ఎంత మాత్రము గర్వపడడానికి అసలే ఫీల్ అంటున్నాయన్న ఎక్కడ మన పేరు రాయబడి ఉన్నదో మన పేరు రాయబడి ఉన్నదా లేదా అది మనకు చాలా అవసరం అంటున్నాయన్న కదా మరి నీ పేరు నా పేరు మనం ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు పేరు అక్కడ ఉందా లేదంటే చాలా అవసరం చూసుకోవడం అది ఎట్లా నేను సరే చూపిస్తూనే ఉంటాడు ఎక్కడ కలవ ద్వారా మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు వాక్యం మనం పాటిస్తే ఆటోమేటిక్గా మన జీవితాలు నెరవేరినట్టే తన గుణగణాలు మన కలిగి ఉంటే అక్కడ మన పేరు రాయబడినట్టే గుణగణాలు తన గుణగణాలు మనం లేకపోతే మనము ఆయన దగ్గర ఉన్నా వేస్టే ఎంత ప్రార్థన చేసినా వేస్టే ఎంత సేవ చేసినా వేస్టే ఎందుకంటే ఆయన గుణగణాలు మొత్తం పోలి ఉండడం అంటే మావోల్యూషన్ తెలుసా ఉంచితే కూడా తుడుచుకుని పోవాలా అనే భాషలా కదా కొడితే కూడా పడి పడాలా తిరితే కూడా పడాలా మరి ఈరోజు ఎవరైనా పడుతురా ఇట్లా కొడితే తిరితే పడుతురా మరి ఇష్టమో పడ్డాడే ఒక్క మాట కూడా అనలేడు తెలుసా ఏమన్నా సరే ఆయనకి ఎదురు జవాబు ఏనే అది కూడా చూపిస్తాను కదా ఏమన్నా సరే ఆయన మీద ఎన్ని నిందన ఊపినా వాళ్ళకి ఏమి ఒక మాట కూడా అనలేడు మరి నువ్వు నేను ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు దునియాలో వాళ్ళందరూ అసలుంటి గుణం కలిగి ఉన్నరా కలిగి మంచిదే వాళ్ళకే మంచిది వాళ్ళ సేవ ఫలిస్తుంది వాళ్ళు పలిస్తారు వాళ్ళ సంఘం పలిస్తుంది కానీ లేకపోతే వాళ్ళు ఎంత చేసినా అది ఎక్కడ దాకపోతుందో అక్కడ దాకపోయి అయిపోతుంది కదా దయ్యములు నీకు లోపడుతున్నాను నువ్వు సంతోషింపక మరొక మంది పేరు రాయబడి ఉందా లేదా జీవగ్రంథంలో మా పేరు రాయబడి ఉందా లేదు కదా ఆ దానికి మనం సంతోషించాలంట తెలుసా కదా ఏమి ఇప్పుడు దయ నీకు ఏం చేస్తావు ఇప్పుడు లోబడే మంచిగా యథార్థంగా అనుకున్నావు అనుకో ప్రేరు చేసుకోకుండా ఏం చేసుకో లోబడ్డాయి కదా నెక్స్ట్ మళ్ళా నీ మీదిగా వచ్చేస్తాయి నీకు లోబడే నీ మీదిగా వచ్చేస్తాయి నాకు లోబడే నా మీదిగా వచ్చేస్తాయి ఎందుకు ఇప్పుడు ఎట్లా మనము ఆయన రాకడంతో అట్లే ఉండాలి మనం అప్పుడే మనకు అన్ని లోపడతాయి కదా లోబడడా వాటికన్నా ముఖ్యమైన విషయం మన పేరు అక్కడ రాయబడ్డావా లేదా పరలోకం అందు మన పేరు ఉందా లేదా అది చూసుకోవడం చాలా అవసరం అంటున్నాను కదా మరి ఆయనకి కోపం లేదు ఆయనకు ఊరి మీద నిమిషం లేదు మీద ఆయనకు ఏంటి అంటారు చెడుద్దేశం లేదు ఆయనకి మరి ఆయన నమ్ముకున్న మనకి ఎటువంటి ఉద్దేశం ఉంది ఎట్స్ంటి గుణాలు కలిగి ఉన్నాము ఎస్ంటి క్యారెక్టర్ మనకు ఉంది అని అది చూసుకోవడం చాలా అవసరం ఆ సతాధిపతి చూడండి ఒక దాసుని కోసం అంత ఇబ్బంది పడడం అవసరం ఆయనకి మస్తు మంది ఉంటారు ఆయన మరి ఒకరికి ఏమైనా ఏం ఏమో అంటే ఆయనకి ఏమైనా లాభం ఒకరికి ఏమైనా పోతే ఉన్నా అనుకోవచ్చు కదా ఆయన అనుకోలేడు ఆయన కదా అందరినీ కూడా తీరు చూసింది కాబట్టి ఒక్కరికి నష్టపోయినా ఒక్కరికి బాగలేకపోయినా ఆయన ఎంత ప్రోత్సాహపడ్డాడు చూడండి కదా ఈ వాక్యం అందరు తెలుసు కానీ దేవుడు మళ్ళా హెచ్చరిస్తుందంటే అదంతా మనం మంచి కోస్తామే అనుకోవాలి ఫస్ట్ మనం చూసుకున్నాం కదా అంటే చెప్పలేం ఏ రకంగా మాట్లాడుతుందో దేవుడు ఎట్లా మాట్లాడ ఏ టైంలో ఎట్లా ఉందో పొజిషన్ ఎట్లా ఉందో తెలియదు ఎవరు పొజిషన్ ఎట్లా ఉందో ఎవరు ఎట్లు ఉన్నారో ఆయన తెలుసు నేను ఎట్లు ఉన్నాడో సపోజ్ నేనేమో తప్పు చేసినా నేను ఎవరి దేశపడ్డానా నేనేమైనా అసహించుకున్నా చెప్పలేం కదా అందుకే ఆయన గుణగణాలు మనకు కలిగి ఉండాలంటే తోటి వారిని ప్రేమించే గుణం మనం ఖచ్చితంగా ఉండాలి కోపం ఉంటే సేవ మన కుటుంబాలు ఫలించు మనం పలించలేము ఆయన దగ్గర ఎంతను పాడన ఎన్ని భాషలు మాట్లాడు ఎంత సేవ అయ్యి నీ దగ్గర ప్రేమ లేకపోతే నా దగ్గర ప్రేమ లేకపోతే నేను పలించలేను నేను పలం చూసుకోలేను నా పరలోకమందు మందు నా పేరు రాయబడ ఉండదు ఎందుకంటే ఆయన గుణగలం కలిగి ఉండడం చాలా అవసరం కదా గడియలోనే ఆ గడియలోనే బహుగా ఆనందించి తండ్రి ఆకాశం భూమికి ప్రభులకు మార్కు వార్త పదిహేను మార్కు శు వార్త పదిహొనో అధ్యాయము రెండవ వచ్చనం ఇక్కడ చూడండి ఏసుబు నిందలు ఏసు మీద నిందలు మోపుతుంటే ఏసూపు ఏమైనా అన్నాడా జవాబు ఇచ్చిందా చూడండి చదువమ్మా రెండు నుంచి పిలాతుల రాజు నీవేనా అని ఆయనను అడగగా ఆయన అడుగగా ఆయన నీవు అన్నట్టే ఈ ఒక్క మాట తప్ప ఇంకా ఎదురు ప్రశ్న చెప్పాను ఇది ఒకటే మాట అన్నాడు ఆయన ఆయన మీద నేరం మోపే ముందు ఇది ఒకటే మాట తప్ప నువ్వు మొత్తం ఎక్కడ చదివినా సరే ఎక్కడ జవాబు ఎలాడు ఆయన నెక్స్ట్ ప్రధాన యాజకులను ఆయన మీద ఆయన మీద అనేకమైన నేరములు మోపగా నేరములు మోపగా చూడండి ప్రధానమైన యాజకులు పెద్దలంట ప్రధానలు అంటే ఇంపార్టెంట్ పెద్ద మనుషులు పెద్ద పెద్ద మనుషులు ఇక్కడ ఆయన మీద నేరం మోపుతుర్రు అనేకమైన అనేకమైన నేరం మోపుతున్నారంట ఆయన మీద మరి ఆయన ఏమన్నా అంటుండ మనం మేము మనం ఎట్లా ఉన్నాం ఆయన నమ్ముకున్న ఆయన నమ్ముకున్న బిడ్డలో సృష్టిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఎవరైనా ఏమైనా అంటే పడుతుర్రా మళ్ళ రివర్స్ అంటుర్రా అంటున్నామా లేదా అంటే మనకి ఏమైనా లాభమా ఏమి తెలుసా సపోజ్ ఇంకా వెదటమని ఏమన్నా మాట్లాడినా అనుకో మనం మనం తిరిగి మాటనంటే కోట్లాడ పెద్దగా అయిపోతుందాడా ఏమంటారు బంధం దూరం అయిపోతుందా అనకపోతే దానికి సమాధానం వస్తుంది చూడండి ఇక్కడ మరి ఆయన మీద నేరం మోపుతుంటే ఆయన ఏమైనా అంటుండీ చెప్పవా ఉత్తరమేమి చెప్పవా మరలా నువ్వేమి చెప్పవా వీళ్ళు నీ మీద నేరం మోపుతురు వీళ్ళు నీ మీద నిందలు మోపుతురు కదా నువ్వు అనసంగలు నింద మోపుతురు నువ్వేమైనా చెప్పవా అంటే నువ్వు నేను ఈయన నమ్ముకున్న ఈ బిడ్డలో ఈ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు ఈ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు ఆయన ఆయన ఒప్పుకుంటారా ఏ నేను తప్పియాలని ఏమైనా బెదిరిస్తారా రివర్స్ అవుతారా మరి చూడండి ఇక్కడ ఏసపు తప్పించుకోవాల్సిన శక్తి ఉంది తప్పించుకోవాల్సిన అధికారం ఎందుకు లోపడ్డాడు ఆయన ఆయనకు క్షమించే గుణమైనది ఇతరులను ప్రేమించే గుణమైనది మన కోసం తన ప్రాణం పెట్టడానికి కాబట్టి ఎవ్వరికీ ఎదురు జబ్బలేడు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆయన వాళ్ళ కన్నులు మొత్తం తారుమా చేసి వాళ్ళ కన్ను మొత్తం చీకటిగా కమ్మించేసి వెళ్ళిపోవచ్చు ఆయన లేదు అనేక నేరం మోపుతున్నారు మీద ఈశ్వ మీద సృష్టి మీద అధికారం ఉన్న ఆయన మీద నేరం మోపుతుంటే ఆయన చూడండి మళ్ళా ఏమన్నా ఉత్తరం ఇస్తామంటే ఏమి ఇస్తాడు ఆయన చూడండి మీద మీరు ఎన్ని నేరం చూడండి ఎన్నెన్న నేరం మోపుతున్నా మీద మన మీద ఒక్క నింద వస్తేనే మనం ఆ టెట్ల నా మీది కంటాం అట్ ఎట్లా ఉన్నాను అంటాం అంటామా అంటాం ఖచ్చితంగా అంటారు మనుషులు కదా ఆయన నమ్ముకున్న గుణగానాలు ఉండాలంటే ఆయన నమ్ముకున్న పోలికర రావాలంటే కోపం ఉండదు అంటున్నా చూడండి ఎన్ని నేల ముప్పుతున్నంటే మీద ఏమంటలేడు ఆయన చూడండి చదవమ్మా ఆయనను ఆయన నువ్వు వేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు నిజంగా అంటే మన చెడు చాలా ఒకటి తెలుసా నేను అనుకుంటా దేవా ఇన్ని రోజులు నేను ఎటు పోయినా కదా ఇప్పుడు ఆయనకు నేను చెప్తున్న గుండెల మీద ఇట్లా చేసుకున్నాం అనుకుంటే తెలుసా నేను ఎందుకంటే ఆయన సన్నిధ మనం ఉన్నాము ఏం కావాలన్నా నీకేం జరుగుతుందో నాకేం జరుగుతుందో చూపించే గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు కదా ఎంత పెద్ద రోగం రాని ఎంత పెద్ద అప్పు ఉండని ఎంత పెద్ద సమస్య ఉండని ఎంత పెద్ద కీడిని మీదికి రాని కూడా ఏమీ చేయదు మనం అన్నది ఎందుకు చూడండి ఈయన సుస్థిగత మన దగ్గర ఉన్నాడు ఈయన దగ్గర ఎంత నిమ్మలం ఎంత శాంతి ఉంది మనము నమ్ముకున్నాం మన దగ్గర శాంతి ఉందా నిమ్మలం ఉందా నేరం మోపుతుంటే మనం సహిస్తున్నామా రివర్స్ ఏమైనా అంటున్నామా మళ్ళీ ఏమన్నా వాళ్ళ సాటిపోయి తిరుగుతున్నామా చలో చూసుకుందాం ఎవరైనా చూసుకుంటలేరా వాళ్ళకి వస్తుండచ్చు కదా మనల్ని మనం సరి చేసుకోవడం చాలా అవసరం తప్పు చేసినామేమో కదా చేసేసూపు తప్పు చేసినాయని నేరం భరించిండండి మరి మనం తప్పు చేసి తప్పు చేసి నేరం భరించాలి కదా తప్పు చేయకపోతే ఇంకా మంచిది చాలా దేవునికి పొందాలని చెప్తాం దేవా వీళ్ళు ఏం చేస్తారో తెలియదు అనుకుందాం కదా నేన మోపు రాయడం మీద నేరం మోపుతోటే అని ఏమీ అంటలేడు కనుక పీలాతో ఆశ్చర్యపడేను ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని విడిపించి వాడు చూడండి ఇక్కడ ఒక ఏమంటే ఒక చట్టం ఉంది ఇక్కడ ఏముంది పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేయడం ఒక ఆనవాది అంటే ఒక పద్ధతు ఒక ఆచారం చూడండి వీళ్ళు ఏం చేస్తారు చూడండి మనుషులు ఆయన మేలు అందుకొని అండ్ తోటి స్వస్థతలు పొందుకొని కదా అన్ని పొందుకొని మళ్ళా చూడండి ఎంత కఠినంగా తయారయ్యారు వీళ్ళు నమ్ముకున్న బిడ్డలే కదా వీళ్ళు ఈ వాక్యం ఎప్పుడైనా సరే బైబుల్ ఎప్పుడైనా సరే నమీనోళ్ళ కోసమే చెప్తుంటది నమ్మల కోసం కాదు నమీనోళ్ళ ఎట్లా ఉన్నారు ఎట్లా రివర్స్ అయ్యారు ఎట్లా తిరుగుబాటు చేసిర్రు ఎట్లా నడుస్తురు అనేది హెచ్చరించడానికనే వాక్యం తెలుసా మనం మనం సరి చేసుకోనికనే వాక్యం కదా అద్దం లాంటిది అంటారు కదా వాక్యము అదే మనం అద్దంలో మనం ఎట్లా ఉన్నా మన మనం కదా నేను ఇక్కడ చూడండి ఒక పండుగ రోజు అంట ఖదిని విడుదల చేయడం ఆనవాది అంట మరి ఈ మనుషులు ఇంత కఠినంగా ఎట్లా తయారై చూసిరు కదా అన్ని చూసిరు కదా అంటే కఠినమైన మనుషు మనకు ఉండకూడదు మనకు ప్రేమించే గుణం ఉండాలా అంటున్నాం మనం కదా అధికారంలో ఎదిరించి చూడండి అధికారం తోటి అంట ఎదిరించి అధికారం తోటి ఎదిరించిన అంట కళాకాలం తోటి అంటే కొట్లాడాలతోటి ఒక నరాతే చేసిన మనుషుడు అంట అక్కడ ఇక్కడ బంధకాలలో చూడండి మనుషులు చూడండి ఆయనే బిర్భీమంటురంటా ఒక మనుషుడు ఉండెను ఒకడు ఉండెను చదువు ఎనిమిది జనులు గుంపులుగా కూడి వచ్చి గుంపుగా కూడి అతడు అతడు అది తమకు తమకు చేచు వచ్చిన ప్రకారం చేచు వచ్చిన ప్రకారము చేయాలనని అడుగగా అడుగగా ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు అసుయ చేత చూడండి అసూయ చేత ప్రధాన యాజకులు అసూయ చేతనంట అసూయ నిండుకనాల దగ్గర నిండా ఉన్నది అసుయ ఎక్కడ ఏమంటారు ఇంత కూడా సందు లేకుండా వాళ్ళ మనసులో అసూయ ఏసులోపు మీద కదా అసూయ ఉంటే ఎంత డేంజర్ చూసిరా నేరం చేయను మీద నేరం మోపే రకం అసూయ అంటే కదా ఏసుని అప్పగించిర చూడండి అసూయ చేతని ఏసును అప్పగించిరు నేరం మోపుని మనిషి మీద నేరం మోపిరు కదా మనం భరిస్తున్నామా మనం రివర్స్ అవుతున్నామా మనం ఆయన గుణంగా కనుగొల్లాలంటే తగ్గింపు చాలా అవసరం తెలుసా కదా తగ్గించుకోలేకపోతే మనకు రక్షణ వచ్చేది కాకపోతుండే మనం ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండకపోతుంటే మేము ఆయన రక్తం కారకుండా ఉంటే కదా ఏమి ఇచ్చి ఆయన రోజు చెప్పండి కదా ఎవరైనా చేయగలుగుతారా ఈ యొక్క తాగం ఎవరైనా ఈ మరణం ఎవరైనా మన కోసం మరణం పొందుతారా అసాధ్యం తెలుసా పొందుకోలేరు అసలు ఎందుకంటే పండుకుంటే మర్చిపోతారు మనిషిని కదా దూరం అయితే మనిషిని నీకు సమస్య వస్తే ఎట్లా భరిస్తారు నీకు నీ కోసం ఎట్లా అనేది మామూలు విషయం కాదు అవి పాదు వాళ్ళ కోసం వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఉంటారు కదా మన మరి సృష్టి కడతా మన కోసము కదా నేరం సరే నేరం భరించిండు నిందలు భరించిండు అవమానాలు భరించిండు అన్ని భరించిండు మనం భరిస్తున్నామా అవమానాలు కదా ఇక్కడ చూడండి పన్నెండున్నర శిష్యులు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఏం చేసారు వాళ్ళు దేవిని ఒక స్వార్థని విడిచిపెట్టలేదు గట్టిగా పట్టుకొని వచ్చింది కాబట్టి ఇక్కడ దాకా స్వార్థ వచ్చింది మన కదా ఆయన స్వార్థ వాళ్ళు గట్టిగా చేయకపోయినంటే వాళ్ళు సమస్యకు భయపడి ఆ దెబ్బలకు భయపడి మరణానికి భయపడి నిందలకు భయపడి కదా శిక్షలకు భయపడి చేసిన కదా మన దగ్గరికి స్వార్థ వచ్చేది కాకపోతుండే మన దగ్గర స్వార్థ వచ్చేది కాకపోతుండే తెలుసా ఇంతగా మనం ఇంత అదృష్టంగా తెలుసా మనకి దేవుడు తన ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నప్పుడు కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన నామను బట్టి కొంచెం సేవ చేస్తున్న గుణగణం కలిగి ఉన్నారా లేదా కదా గుణగణం కలిగి ఉన్నారా లేదా చూసుకోవడం చాలా అవసరం ఆయనకి ఎందుకంటే మన కోసమే తెలుసా ఇవన్నీ మనకు మనం భరిస్తామా ఎవరి కోసం పక్క కోసం మనం పక్కనికి ఏమన్నా ఏమైనా ఆపద వచ్చినా సరే ఏదైనా మనం భరిస్తామా సుశిస్తే అంతే కదా భరించడం అంటే ఎట్లా తెలుసా ఆయనకు సమస్యను పట్టుకొని దేవుని సంధిలో మనం బతిమలాడుకోవడం కదా దేవుని దగ్గర మనం అడుక్కోవడం మన కోసం మనం ఎట్లా అడుగుతున్నాము దేవుని దగ్గర మనం మన ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నాము అట్లా దేవుని దగ్గర మనం ఇతరుల కోసం అట్లే జాగ్రత్తగా అడగాల తెలుసా అప్పుడే మనకు ఫలిస్తుంది ఒక వాకు ఆజ్ఞ మనకు ఫలిస్తుంది లేకపోతే మనం ఫలించలేము కదా నిజంగా ఏమంటున్నాం విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం మనం అసలు ముందుకెళ్ళాలి తెలుసా ఈ కోసం నేరమన్నీ నిందలన్నీ మన కోసం భరించిందని తెలుసా నరాత చేసిన మనిషిని ఆ మనుషులు విడిపిమంటారు గాని ఏ తప్పు చేయలేడు అయినా ఎవరిని ఒక పల్లెతి మాట తిట్టలేడు ఎవరికి మోసం చేయలేడు అసంటే శిక్ష వేసారు ఎందుకు మన కోసమైనా కాబట్టి కదా మన నిందలు భరించింది కాబట్టి మనం భరిస్తున్నామా మనం ఎట్లా నడుచుకుంటున్నాము మనం ఎట్లా ఉన్నాము అని చూసుకోవడం చాలా అవసరం మనకి ముఖ్యంగా ఇది ఆయన నమ్ముకున్న బిడ్డలకే తెలుసా వినిపోయే వాళ్ళకి కాదు దీన్ని పాటించే వాళ్ళకే వర్తిస్తుంది కదా తెలుసుకుని రాజును చూడండి పిలాతు తెలుసు పిలాతుకు ఎట్లా తెలుసు ఇక్కడ మత్యాలు చూసి కూడా తెలుస్తుంది అండ్ కొంచెం అర్థమవుతుంది ఆయనకి వేసు మీరు తెలియాలనుకుంటున్నారు మీరు అంటే చూడండి ఎంత డేంజర్ చూసి మనుషులు అతడు బరబ్బాను ప్రధాన యాజకులు చూడండి యాజకులు అక్కడ వాళ్ళని ఆల్రెడీ ఏమంటారు తయారు చేసేసి వాళ్ళ మనుషులని అరే మీరు వేసింది కాదు బరాబాని విడుదల చేయమని మీరు కోరుకోవాలా అని ప్రేరేపించడం కదా ఇట్లా ఎనకసపర్ట్ ఇట్లా ఇసు ఇట్లా తయారు చేసే మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ కదా నింద నింద లేన మీదికి నింద మోపుతురు తప్పు ఈ తప్పు మోపుతురు కదా ఎందుకోసం మన కోసమైనా భరించింది కాబట్టి మన కోసమైనా అన్నిటికి సిద్ధమయ్యొచ్చింది కాబట్టి కదా ఆయనకి ఏం తక్కువ చెప్పండి తన అస్సంతో మనలో తయారు చేసింది కాబట్టి తన గుణగలను మనకు కలిగి ఉండాలని కాబట్టి కదా ఆయన మరణము మనిషి రూపంగా వచ్చి కష్టాలని అనుభవించి కదా హెంగేజ్ లో ఉన్నప్పుడు ఆ హెంగేజ్ లో ఉన్నప్పుడు నువ్వు మీకు ఎవరైనా గొడవకి వస్తాను నువ్వు ఆగుతావా నువ్వు ఊగుటవా ఈ రోజులలో కదా ముసలైతేనే తరుకులే నన్నేమంటున్నావు నువ్వు నీ ఏజ్ లో నేను వస్త మందిని కొట్టినా వస్తమంది చేసినా అంటారు కదా మరి ఎంగేజ్ లో ఉన్నాడు ఈయన తప్పించుకోవాల్సిన శక్తి అయినా ఉన్నది పోరాడవలసిన శక్తి అయినాకున్నది తప్పించుకోలేడు ఎందుకు మన తెలుసా అక్కడ భరించలేకపోతే మనకి ఇక్కడ దాకా ఇక ఈ రక్షణ వచ్చేది కాకపోతుండే తెలుసా అందరికి తెలుసు మనకు వాక్యం మనం ఎట్లా పాటిస్తున్నాం మనం ఎట్లా నడుచుకుంటున్నాం ఆయన గుణగలం మన దగ్గర ఉన్నాయా లేవా కదా ముంగట ఎంకా ఒకటేలా ఉండాలి అది ఆయనకు కావాల్సిన విషయం ఇంకోటి తోటి వైపు నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నాను నాకు ఆగలేటప్పుడు ఎట్లా నన్ను తింటాను కదా నాకు ఏమైనా పైసలు లేకపోతే ఎట్లా నేను అరేంజ్ చేసుకుంటాను కదా దగ్గర కష్టం వచ్చినప్పుడు అట్లే మనం చేసుకోవాలంటున్నాను ఇలా పైసలు విషయం పక్క సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నామా ఇంతకోసం ఎంతమంది కోసం అడుగుతున్నాం ఆయన దగ్గర ఇంతకుమంది అడుగుతున్నాం ఆయన దగ్గర మనం ఇదిగో నిందని పోతే మనం బడిస్తున్నామా బలించుదాం పోయాడితేముంది ఏమీ కాదు తప్పించే దేవుడు ఉన్నాడు మనకి మనకు నేను మొన్న ఒక మాట ఏంటి కదా సైనికులందరూ వచ్చి సంపనీగా చూసి మేము ఆ బాయి చూడు బాయల్లో ఉన్నాం కానీ అలా కనిపిస్తలేం మళ్ళీ అది ఒంగతే కనిపిస్తుంది అవ ఎంత ఒక ఐదు ఫీట్లు అయితే ఉంటుంది లోదు కనిపియాలన్న చూస్తే కనిపిస్తారు కదా మన ఆ సైనికులు మా చుట్టే తిరుగుతుంటే మనం వచ్చి సంపనికి వచ్చి రాల సట్టం చట్టం వచ్చింది వాళ్ళకి దేవుని నవ్వుకున్న ఆ కళల తప్పించిన దేవుడు నిజంగా కూడా తప్పిస్తాడు తెలుసా పోతుంటే మనం బండి మీద పోతుంటే ఏం సమస్య రాబోతుందో ఆయన తెలుసు ఎట్ట తప్పిస్తాడు ఆయనకు తెలుసు అని మనం అనుకుంటాం అని ఇంట్లో ఎగిరి అనదం ఇట్లా పక్కి వెళ్ళిపోయిన ఇట్లా నేను పక్కకు జరిగిపోయినా నేను అనుకో నువ్వు జరగలే నేను జరగలే ఆ సుస్థికర్త మనకు తోడున్నాడు కాబట్టి మనం పక్కకు నెట్టేసి అనుకోవాలి ఆయన మనకు తోడున్నాడు కాబట్టి మనం జరిపిండి అనుకోవాలా మనం ఆయన మనకు తోడు కాబట్టి మనం తప్పించుకున్నాం అనుకోవాలి అంతే బస్ కదా ఆయన నమ్ముకున్న బిడ్డలు ఇప్పుడు ఆయన నామం సేవేసే ప్రతరు ఎట్లా ఉన్నారు ఎట్లా నడుచుకుంటారు అనేది అవసరం తెలుసా అలాగైతే ఈదుల రాజుని మీరు చెప్పు వాణినేమి మీరు చెప్పు వాని చేయనని మరలా వారిని అడిగను చూడండి పిలాతు వాళ్ళని అడుగుతుండు వాళ్ళు చూడమంటారు వారు వాణిని సిల్వేయమని పద్నాలుగు పద్నాలుగు అందుకు పిలాతు ఎందుకు ఇతడ చెడు కార్యము చేశానని వారిని అడుగగా వారిని వారు వాణిని సిల్వ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరు ఎంత చూడండి ఇట్లా తయారైన పక్కలో బాధ ఏమర్థం అయితే చెప్పండి వీళ్ళు చూడండి అసలు ఎట్లా అంట ఏం తప్పు చూసిందని చెప్పమంటే తప్పు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏం చదవమ్మా మళ్ళీ ఒకసారి పిలాతు అందుకు పిలాతు ఎందుకు ఇతడ ఎందుకు ఇతడ చెడు కార్యము చేసిన వారిని అడుగగా వారు వాని వారు వాణిని ఎక్కువగా కేకలు ఒక మర్యాద కూడా లేదు ఆయనను వారు వాణిని అంటురా వాణిని ఆయనను అంటలేరు ఒక లెక్క లేదు ఒక పద్ధతి లేకుండా కదా ఎంత కఠినంగా ఎంత కఠినంగా అలా మనుషులు కఠినంగా చేయడం ఎందుకంటే ఆయన మరణం పొందితే మనం రక్షణ వస్తుంది కాబట్టి అట్లా తయారేయాలి లేకపోతే మనం రక్షణ వచ్చేది కాకపోతుండే కదా ఏం చేస్తున్నారు చూడండి ఏమైనా తప్పు చేసినా మీరు చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తారు సిల్వ వేయమని మరీ గట్టిగా కేస్తారంట గట్టిగా అంటే అక్కడ అందరూ మొత్తం ఇంకా సపోర్ట్ చేసేటట్టు అప్పుడు ఇంకేం చేస్తారు ఈయన ఇలా జనసమూహము జనసమూహము సంతోష పెట్టుట సంతో చూడండి ఎన్మేషన్గా బరాబ్బా వాళ్ళ మనుషులు తక్కువ మంది రాక వందల మంది ఉండొచ్చు ఎంతో మంది జనాలు ఎక్కువ ఉంటే కూడా ఏమంటారు పెద్ద మనిషి నడవదంటారు ఇదే అది ఎంతమంది ఉన్నారో మొత్తం వాళ్ళు హరిసి గోల చేసాకలా చలో పిల్లాతులు కాదు ఏమంటారు బరాబాను విడుదల చేద్దామని విధుల వేసేసింది ఆయన కదా చూడండి సిల్వ వేసి ఆయన కురడాతలు కొట్టిస్తున్న కొట్టించి చదవామా కొట్టించి చూడండి కురడాతలు చెప్పడం తిన్నామా మనం కురడా దెబ్బలు తిన్నామా మనం ఎప్పుడన్నా ఒకసారి మనం తిండే అర్థమవుతుంది దాన్ని అనేది తిన్నామా ఎప్పుడన్నా ఎవరైనా తిన్నారా కొరడా దెబ్బలు కదా ఒక ఆయన మా బర్లు పోయి చైనా పడ్డాయి చైన్లో పడితే ఒక తాడు ఇట్లా వేని వేని నా చేతి పట్టుకొని నన్నే కొట్టింది తెలుసా తప్పించుకోలేనని చేయదగలి ఎంత అంటే నేను ఇంటికి ఎట్లా వచ్చినా తెలియదు తెలుసా అంత భయంగా ఉంటుంది కొడడా దెబ్బ మొత్తం నీకు మైకం గమ్మిపోతుంది అంటే నువ్వు బయటికి వెళ్ళలేవు అసలు అలాగే అంత డేంజర్ దెబ్బ తెలుసా కొడరాదెబ్బ నేను నిన్న నేను మా ఇంటికి ఎట్లా వచ్చినా తెలియదు మా బరిలో చేన్లో పడితే కొట్టినాను ఒక పెద్ద మనిషి అరే ఇంత చేసింది అని చెప్పేసి అంత డేంజర్ ఇద కొడ దెబ్బ నువ్వు అంతగానే పెద్ద డేంజర్ ఇంక ఇది దానికి ఎట్లా మనం చిన్న దెబ్బ ఇంత కొంచెం నాలుగు దెబ్బకి నేను అట్లా అయిపోయినా మరి ఎన్ని దెబ్బలు కొట్టి వాళ్ళు ఏమేమి చేసిన వాళ్ళు చదువుకుంటా పోతే ఏడుపుస్త తెలుసా ఈ వాక్యం చూసుకుంటా పోతే కదా మనము మనకొస్తుంది కదా ఏదంతా అని చేసింది కదా మనం ఈ గుణగరం కలిగి ఉంటుంది చాలా అవసరం తగ్గించుకొని ఇతరులను ప్రేమించే గుణం కానీ ఇతరులను జాలీ చేసే గుణం కానీ ఇతరులను ఏమంటారు ఇతరులు ఇబ్బందులో ఉన్నప్పుడు కానీ ఆయన సన్నిధిలో మొరపెట్టడం కానీ చూడండి ఒక శతాధిపతికి అవసరం ఆది ఆయన ఎంత మంచి మనిషి చూడండి ఇంత గొప్ప విశ్వాసం అంట ఎక్కడ చూడడంట ఆయన అంత గొప్ప విశ్వాసం కదా నీ కోసం నా కోసం ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం ఏ సో ఉండాలంటే ఇక గుణగ్రహం కనిగుండాలా ఫస్ట్ అప్పుడే మనం పలిస్తాం మన సేవ ఫలిస్తది కదా వందల మంది అక్కడ ఉన్న వరబ ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఏం ఒక మనిషిని నరత చేసిన విడుదల చేశారు కదా కదా మొత్తం కలహాలకు పొట్లాడలు చేసి నరత చేసిన విడుదల చేశారు కానీ కదా ఏ తప్పు చేయని మన సృష్టి ఏది తప్పు చేయని మన తండ్రిని కదా మనకి కేకలు వేసి రాళ్ళు ఎవరు తప్పు చేసినారా చెప్పు అంటే చెప్తలేరు వాళ్ళు తప్పు చేయలేడు కాబట్టి ఇవాళ మనం తప్పు చేసే సరే మనం నోరు చేయడానికి అసలే వీళ్ళదు తప్పు చేసినా సరే ఇవాళ చేయకపోతే మంచిదే చేసే చలో అనుకోని నేను అయితే అయ్యింది ఏమన్నట్టు అసలే మాట్లాడదు తెలుసా ఎందుకంటే మనం నమ్ముకున్నాం కాబట్టి కదా మన ఈ గుణగణం మనం అందరం కలిగి ఉండడం చాలా అవసరం తెలుసా పదిహేడు చదువు తల మీద పెట్టి చూడండి మున్ల కిరటం అంట తల మీద పెట్టేసినంట కదా చిన్న దెబ్బతాకి మనం భరించలేము కదా చిన్న ఏమైనా ఉచుకోటినే మనం నెతికి భరించలేము మొత్తం కిరణం పెట్టేసిన ఆయనకి ఎక్కడా సందు దానికి మున్లు వచ్చి మంచిగా ప్లాన్ తోటి తల్లి పెట్టిరానికి ఆయన తీసుకొని ఆయనకు ఆ కిరటం తీసుకొని పోయే అధికారం కూడా భరించిండు అన్ని భరించి అన్ని భరించి మన కోసమే ఆయన ఆయన తన అస్తంతో మన తయారు చేసింది కాబట్టి కదా తన రూపంగా మనం చేసుకుంది కాబట్టి మన అన్ని భరించి ఆయన మన కోసం కాబట్టి ఆయన గుణగణాలు మనం కలిగి చాలా అవసరం కదా ఎన్ని నేరాలు మోపిన ఎంత నిందలు మోపిన సరే జవాబు వేయలేడు ఆయన నువ్వేనా అంటే నువ్వు అన్నట్టేనాడు తప్ప నేను తప్పి జలేను నాకు ఎన్నికేసరి శిక్ష అని లేడు చూడండి ముళ్ళకిరడం ఇంత డేంజర్స్ కానీ ఎక్కడ సందు లేకుండా ఎప్పటి పెట్టి ఒత్తిరంటే ఆ రక్తం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆయనకి బట్ తట్టుకుంటాం అది అంత పెద్ద శిక్ష మనకు వస్తే ఊగుతాం మనం అంత పెద్ద శిక్ష మన దగ్గరికి మన దేవుడు రానియడు వస్తే ఒకళ్ళు తప్పిస్తుండొచ్చు కదా మనం ఆయన అతుకొని ఉంటే అని ఆగ్మే మనం పాటించి నడుచుకుంటే ఇంత పెద్ద శిక్ష వచ్చిన సరే మనం వీరికి తప్పిస్తాడేమో తప్పిస్తాడు కదా మనం మనము ఇవ్వటం మనం కన్నీరు పెట్టడం ఇష్టం లేదు మనం నిందల పాల కావడం ఇష్టం లేదు మనం రోగాల పాలు కావడం మనకి ఇష్టం లేదు కదా ఎందుకంటే మనకు అన్ని అధికారం ఇచ్చి నువ్వు కదా మనకు మనకి ఆ రోగానికి ఎట్లా అప్పగిస్తాడు మనల్ని ఇంకా అప్పగించాడు చూడండి కరోనా టైంలో ఎంతోమంది ఎన్ని విధాలుగా చనిపోతున్నాయి కానీ మన యొక్క గ్రూప్ని ఎట్లా కాపాడండి దేవుడు కదా ఆయన మాట వినని వాళ్ళు ఆయన ఆర్గెనిక్ లోబడిని వాళ్ళకి సమస్య వస్తూనే ఉంటుంది కీడ్ వస్తూనే ఉంటది లోబడడం లోపడి నడుచుకోవడం చాలా అవసరం తెలుసా కదా శతాధిపతి గుణగణాలు కానీ ఉండడం చాలా ముఖ్యంగా ఏ శోభ భరించి మనం భరించడం చాలా అవసరం నిందలు వచ్చేసరే అవమానం వచ్చేసరే మన పక్కింటి దోర కానీ మన జాబ్ కూడా కానీ ఎటైనా సరే మనం నిందలు మనం నిందలు పోకొని ఏమీ కాదు అక్కడ నుంచి తప్పించుకో అక్కడ నుంచి వెళ్ళి మంచిది వాదిస్తే వాదిస్తే పెద్దగా అవుతుంది అంటది వాదించేది మనం అవసరం లేదు మనకి ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి సమాధానం పడడం చాలా అవసరం సమాధానం కలిగినడం చాలా అవసరం సమాధాన పడే వారు దండలు సమాధానం కలిగి చాలా అవసరం ఉంది కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాం ప్రతి సర్మం దేవుడు హెచ్చరిసన ఉంటాడు ఏదో రకంగా ఎవరు ద్వారా మనం స్వీకరిస్తే మనకు వర్తిస్తా స్వీకరించకపోతే ఎవరికి ఇష్టం కదా ఆయన గుణగాల మనం కలిగి ఉండడం చాలా అవసరం ఆయన పోలికలను ప్రార్థన అయ్యా నేను నేను పోలిక నేను నడుచుకోవాలని ఎట్లా పోలిక మనం మనకు చూసుకోవడం చాలా అవసరం ప్రేమ జాలి దయ కనికరం ఇవన్నీ మన దగ్గర ఉండడం చాలా అవసరం కదా దేవుడు మనతో మాట్లాడుతున్న మరి ఆయనకు మనకు పోరాటాలు కొట్టినా సరే ముళ్ళ కిరటం పెట్టి అనేది ఎంత చూడండి ఇట్లా బట్టి ఒత్తితే లోపలికి వెళ్ళిపోతుంది అది అర్థం ఇట్లా సరే ఏమి అనడదు తెలుసా ఏడ్చుకుంటే వెళ్ళిపోతారు ఆయన మనం భరిస్తున్నామా మనం ఇట్లా ఉన్నామా మనకి మనం ఇంత శాంతిగా ఉన్నామా మనం కదా ఉండడం చాలా అవసరం కదా మనకేమైనా డౌట్ మనమే క్లారిఫై చేసుకోవడం చాలా అవసరం ఆయన దాన్ని ఆయన సన్నిగ్గర అడిగితే ఎవరికైనా సరే చూపిస్తారు ఆయన అడగడం వెతుకుపోవడం చాలా అవసరం ఆయన కదా దేవుడు తన మాటలు తీర్చున్నాక మనం ప్రారంభ శోధం దేవా గొప్ప దేవాన్ని వందలా చేసాం దాన్ని ఇక్కడ వాకిదరం మాట్లాడిన గుందలా స్ప అయ్యా ఇక నీకు మేము కలిగి ఉండడం చాలా అవసరం ఈ పోలికలు నడుచుకోవడం అంటే శోభమా నిన్ను మొత్తం మేము స్వీకరించాలా మీరు భరించు రేష్ బాబా మాకు నిందలు వచ్చిన అవమానాలు వచ్చినాశా అన్ని మా మీదకి రాని రేషా మీరు తప్పిస్తారా మాకు తెలుసు బాబా మీకు గుణంగా మేము కలిగి ఉండడం చాలా అవసరం మేము కలిగినడం చాలా అవసరం లేవా ఈ వాక్యం ద్వారా మనం ఈ యొక్క వాక్యం మా జీవితాలు నెరవేరణ కాక లేవా మీరు మాకు స్నాన్ వచ్చేసి ఎవరైతే పాఠశాలలు రేసు అందరూ పాటి నుంచి లాగునా అందరు సిద్ధపడేలాగునా మీరే సాయం ఇచ్చండి దేవ ఎంత నశించిపోతారో వాళ్ళకి మీ విధాలు చేయాలా విడిపించాలా నీ నియామంలా మాకు సేవ కేసు అటం లేకుండా మీరే మాకు సాయం నచ్చేసి నీ ఆత్మను విధానం చేసి నచ్చామని దేవా చేసిన ప్రాశంత అండి మన ప్రభుత్వ పరశుత నడిపింపు మనందరికీ చదగల లాగా మెయిన్